పరిశుద్ధులకు దేవా వేసా మీకు వదనాలనైనా అబ్రహా ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవా మీకే వదనాలు తండ్రి అబ్రహా ఇస్సాకు యాకోబ్ల నాయన చేసిన వాగ్దానాన్ని మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధనం ద్వారా మాకు అనుగ్రహించినది మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మీకు ఎంతో కృతజ్ఞతలు మీకు ఎంతో స్థుతులు స్తోత్రాలను అయినా మమ్మల్ని రక్షించుకున్నదే కాక ప్రవ్వ మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేసి నూతనమైన అభిషేకాన్ని అనుగ్రహించి ప్రతి దినం ప్రవ్వ మీ యొక్క పర్లోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అవి అనుగ్రహించబడ్డాయని మీరు మాకు అనేక పర్యాయాలు జ్ఞాపకాన్ని చేస్తున్నందుకు మీకు ఎంతో వదనాలైనా ప్రవ్వ మాలో ఇంకా ఏమైనా ఆయాస్కారం అయిందంటే చూపించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేలాగన సహాయపడని అయినా యథార్థతతో పరిశుధతతో మేము జీవించేలాగనా రోషన్ కలిగి మీ కొరకు జీవించే బిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ కొంతకాలం నుంచినైనా కనీసం ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ప్రాంతంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మీరు అనేక సార్లు మాట్లాడుతున్నారు ఏ రీతిగా మేము సేవ చేయాలా ఏ రీతిగా అనేకులకు ఈ వాక్యాలు ప్రకటించాలా మీరే మాకు నడిపిస్తున్నారు ప్రవ్వ ఇది మనుషుల వలన కలిగినది కానే కాదు మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రవ్వ ఇది కేవలం మీ వలన కలిగింది అయినా మీ కలిగిన మనసు మేము ధరించుకొనిలాగా సహాయపడండి ఈ విషయాలు మాకు అర్థం కావాలంటే అది అవసరంనైనా క్రీస్తు కలిగిన మనసు మీరును ధరించుకొని అన్నారు మీరు కాబట్టి మేము మిమ్మల్ని ధరించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీ కొరకు జీవించలాగా అనేకులకు ఇది ప్రకటించి ఓ రాజా మీ కొరకు సాక్షలాగిన సేపడండి చీకటి కాలము ఆరంభం కాబోతుంది ప్రవ్వ అది ఇప్పటికే ఆరంభమైందని మీరు అనేక సార్లు మాకు చూపించినారు ప్రపంచమంతటా చీకటి విస్తరిస్తుంది కానీ మీ యొక్క వెలుగు మట్టుకు ప్రకశిస్తూనే ఉంది ప్రవ్వ దాన్ని మీకు ఎంతో వందనల్నైనా మేము ఆ యొక్క వెలుగును ఎత్తుకొని అనేకులకు చూపించే కాలానికి సిద్ధపడుతున్నాం ప్రవ్వ మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకం మీద విజయం అనుగ్రహించండి ప్రతి చీకటి దురాత్మ అంధకార మంత్రశక్తులని ఏసుక్రీస్తున్నామన్న పాతలంలో బంధించండి ప్రవ్వ ఓ ప్రవ్వా మీ రాఖర్ గారికి మనందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిషుద్ధ నామంన ప్రార్థించుతున్నాము తండ్రి అమ్మేన్ హలలీయ మతైసు వార్త పదవ అధ్యాయంలో ఒక వాక్యం కొంతకాలం నుంచి నేను ధ్యానిస్తున్నా అది మీతో పంచుకోవాలనేసి నేను ఈరోజు ఆశిస్తున్నాను మతైసు వార్త పదవ అధ్యాయంలో ఏసు ప్రభు చెప్పిండు అన్న విషయం సాధారణంగా మత క్రైస్తవ జీవితంలో ఉన్న బలహీనతలు ఏంది అన్న విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఇస్రాయెల్ పదని ఏర్పరచుకున్నాడు కరెక్టే కానీ ఆత్మీయ ఇస్రాయల్గా మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఇస్రాయేలీలు ఒకటే తెగ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు శారీరకమైన ఇస్రాయెల్ లేదు రోమిన్ రాష్ట్ర పత్రిక పదకొండవ నెల మనం ఎన్నిసార్లు ధనించినాం ఇస్రాయేలీల సంబంధులు అందరూ ఇస్రాయేలులు అని హెచ్చరించి బాహ్యానికి లేక బయట యూదునుగా బాహ్యానికి యూదునైన వాడు యూదుడు కాడు అని రోమరాష్ట్రపత్రిగా రెండవ దిన మనం ఎన్నిసలో ధనించినాం కాబట్టి అంతరంగమందు యూదునుగా మార్చబడ్డవాడు మరి అబ్రహము సంతానంగా ఎంచబడిన వాళ్ళే అసలైన యూదులు అసలైన ఇస్రాయల్ ప్రజలు దేవుని ఇస్రాయెలు పరిశుద్ధ జనాంగం అనే పేతులు మనకు ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేసిండు కాబట్టి ఈరోజు మీకు ఒక వాక్యం చూపించినప్పుడు మీరు తిరిగి ఈ సత్యని గ్రహిస్తారు ఎందుకంటే పౌలకు ఈ విషయాలు ఎప్పుడో అర్థమైనాయి కానీ అనేక మంది శిష్యులకు అది అర్థం స్పెషల్ జనాంగం మనము మోస ద్వారా మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్నే స్పెషల్గా ఎన్నుకున్నాడు అబ్రాహం సంతానం మనం అని ఆ రీతిగా శారీరకంగా వాళ్ళు విరదీగిన కానీ అసలైన అబ్రహాం సంతానము మనము అని గళితుల వస్తే కానీ అర్థం కాదు ఎవరికి అదే రీతిగా మత్ సువార్త పదవ అధ్యాయము ఆరో వచ్చినంలో ప్రభు ఏం చెప్పిండో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు సరే ఈరోజు కొంత డిస్టర్బెన్స్ ఉండే కదా మనకి ఆలస్యంగా మనం వాక్యం స్టార్ట్ చేసినాం త్వరగా దాన్ని ముగించుకుంటాం కదా ఈ క్రిస్మస్ సీజన్ అంటారు దీన్ని కదా ఈ తమ్మూజు కాలం ఇది కాబట్టి ఈ కాలంలో మీటింగ్స్ అయితూ ఉంటాయి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు కదా మీది ఏ రీతిగా దానికి స్పందిస్తారనేది మీరే తీర్మానించుకోవాలి సరే అనేక ప్రాంతాల్లో పోతూ ఉంటాము జాగ్రత్తగా వాక్యం చెప్పడం నేర్చుకోవాలి ఎందుకంటే సాధారణంగా క్రిస్మస్ సీజన్లో పబ్లిక్ మీటింగ్స్ చేస్తారు అర్థమవుతుందా ఇతరులన్నీ కించపరిచే రీతిగా మనం వాక్యం చెప్పద్దు దానికి కేవలం పరిశుధాత్మ నడిపి చాలా అవసరం అనేక రకరకాల మనుషులు అనేక తెగలకు సంబంధించిన వారు అందరు ఆ వాక్యం వినడానికి వాక్యం వినడానిక లేక ఆ పండగ చేసిన దాని కొరకో లేక ఆ చెట్టుని చూడడానికో లేక కేక్ కటింగ్ కొరకో దేని కొరకు వస్తారు అనేది డిఫరెంట్ ఇష్యూ కానీ వాళ్ళు వస్తారు కాబట్టి ఏ మీరు ప్రభు యొక్క ప్రేమని వాళ్ళకి చూపించాలా అన్న విషయం మట్టుకుని నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను దానికంటే ముందు చూడండి వ్యూహాను పత్రిక దాని తర్వాత తిరిగి మనం మత వార్తకు వస్తాం పత్రిక మొదటి మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను మొదటి యోహాను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మన జీవితం ఎరీతిగా ఉండాలన్న విషయం నువ్వు ప్రభు ప్రేమలో సంపూర్ణుడిగా తయారైనప్పుడు సంపూర్ణ రాళ్ళుగా తయారైనప్పుడు ఎరీతిగా జీవించాలా అన్న విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సరే దానికంటే ముందు ఇది కల్లం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ ఇంటర్నెట్ రేడియో కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రాం ఇది మనం అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం తరచుగా ఈరోజు తారీఖు ఎంత తొమ్మిది డిసెంబర్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆశ్చర్యపరంగా ఆశ్చర్యకరంగా మనం ఉంటుంది బెబిలోనియన్ కాలము అని క్యాలెండర్ వ్యాపకం చేస్తుంది కానీ క్రైస్తవులు గ్రహించలేని స్థితిలో ఈ లోకమే బబులో లాగా తయారైంది అన్న విషయాన్ని క్యాలెండరే సాక్ష్యమిస్తుంది అందుకే మనం ఆ క్యాలెండర్ గురించి ప్రకటించినప్పుడంతా క్రైస్తవులే మనకు తిరుగుబాటుతనం చేస్తూ ఉంటారు మన మీదకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఉంటున్నది బబులోన్ వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారు మనం చూపిస్తే అట్లెట్లా అంటున్నావు అంటారు అది మనకు సంబంధించింది కాదు అది రోమదేశానికి సంబంధించింది లేక అమెరికా దేశానికి సంబంధించింది చాలా మంది పాస్టర్స్ చెప్తా ఉంటారు కానీ దేవుడు మనకు చూపించి ఈ లోకం అంతా తయారైంది దాని నిలయము ఎక్కడ లేదు క్రైస్తవ మతంలో ఉంది అంటే దాని రాజధాని దాని రాజధాని క్రైస్తవ మతంలో ఉంది ఇది ప్రపంచం అంతా బబులోన్ లాగా తయారైంది సరే బబులోన్ గురించి మనం ఎక్కువ దీర్ఘంగా ధ్యానించాం కానీ ఆశ్చర్య ప్రకారంగా ఆశ్చర్యకరంగా మీక గ్రంథము బబులోన్ సంబంధించిన విషయాలు ప్రకటిస్తూ ఉంటుంది మీక కాలంలో బబులోన్ దేశం లేదు అది స్వల్పమైన ప్రాంతంలాగుండే కానీ మీక భవిష్యత్తులో బబులోన్ రాబోతుంది అది ఏరితిగా క్రైస్తవలని హింసిస్తుంది సంహరిస్తుంది అన్న విషయాన్ని అతను ప్రవచించిండు ఆ గ్రంథంలో మనం తీర్గా దీర్ఘంగా చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఉంటున్నది మటుకు బబులోన్ కాలం విషయం సరే మనం దేనికి దేని విషయంగా భయపడుతున్నాం ఆయన ప్రేమలో మనకి భయం అవసరం లేదన్న విషయాన్ని యోహాను పత్రికలో యోహాను భక్తులు చూడండి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ప్రేమలో భయం ఉండదు సరే ఏ ప్రేమ పైన చవితనే అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్ బైబుల్లో ఇంకా చాలా బాగా రాయబడింది ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే దేర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్ ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయం నువ్వు వెలగొట్టు నువ్వు నీకు భయం ఉండవచ్చు ప్రతిసారి నువ్వు భయపడతా ఉంటావు ప్రతి చిన్న విషయానికి భయపడతా ఉంటావు అంటే నీలో ప్రేమ ఉందా నువ్వు భయపడుతున్నావు నీలో ప్రేమ లేదు అంతేనా ఈ వాక్యం ఏమంటుంది ప్రేమలో ఉంటే నీకు భయం ఉండదు సరే నువ్వు ఏం ప్రేమ గురించి మాట్లాడుతున్నావు బ్రదర్ ఆయన శిలవలో చూపించిన ప్రేమ ఇంకేమైనా ప్రేమ ఉందా లోకంలో స్పెషల్ ప్రేమ ఆయన కలవరి శిల్వలో చూపించిన ప్రేమ ఏ ప్రేమనన్నా ముఖ్యమైనదా విలువగలదా ఏ ప్రేమలే శ్రేష్టమైన ప్రేమ అదే కదా శాశ్వతమైన ప్రేమ అది శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమ ప్రవచనములైన నిరర్థకమగును భాషలైనను ఆగిపోవును కానీ ఆయన ప్రేమ శాశ్వత కాలం అని పౌలు కొరింతలు రాష్ట్రపతి చూపిస్తారు ఆ విషయం ప్రవచనాలు నిరర్థకమగును అంటే అవి ఆగిపోతాయి పని కాకుండా భాషలు నిలిచిపోతాయి అంటే ఒకసారి ప్రభుని ముఖాముఖ్య చూసినాక నీకు భాషల వారం అవసరం లేదు ఇప్పుడు మనం భాషలో ప్రార్థిస్తాం దేవుని సృష్టిస్తాం కానీ ఆయన ముఖాముఖిగా చూసినాక ఎందుకు అవసరం లేదు నీకు అదే రీతిగా ఆయన ముఖాముఖిగా చూసినాక నీకు ప్రవచనాలు అవసరం లేదు ప్రవచనం ఎప్పుడు అవసరం ఆయన తిరిగి రానై చెప్పడానికి ఆయన ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటే ప్రవచనం అని మనం ప్రాణ చూస్తాం క్రీస్తు క్రీస్తుని గుర్చిన సా ప్రవచన సారం క్రీస్తుని గుర్చిన సాక్ష ప్రవచన సారం ప్రతి ప్రవచనం యొక్క సారము ఆయనను గుర్చిన సాక్ష్యమే కానీ ఆశ్చర్యంగా అది అర్థం కాని స్థితిలో ఉంది ఈరోజు ప్రవచనం అంటే ఫాస్టర్ గురించి ప్రవర్తించడం సంఘం గురించి ప్రవర్తించడము సంఘంలోని సభ్యుల గురించి ప్రవర్తి ప్రవచించడము దేవుడికి కారివబోతున్నాడు దేవుడికి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించబోతుడు ఇది ప్రవచనం ఈరోజు ప్రపంచంలో క్రైస్త సంఘంలో ఉంటుంది కానీ ప్రగంలో మనకి ఆల్రెడీ యాసిడ్ టెస్ట్ లాగా అది ఇచ్చేసిండు దేవుడు క్రీస్తుని గురించిన సాక్ష్యమే ప్రవచన సారం సారాంశం ప్రతి ప్రవచనం యొక్క సత్వ ప్రతి ప్రవచనం యొక్క ఏమంటుంది దాన్ని దాని యొక్క సంపూర్ణత కేవలం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడమే కాబట్టి ఏ ప్రవచనమైనా మన ప్రవచనం ధ్యానిస్తుంటే ప్రభునే చూస్తూ ఉంటాం ఎందుకంటే క్రీస్తుని గురించిన సాక్ష్యమే ప్రవచన సారం మనం అందుకే ప్రవచనాలను ఆ రీతిగా ధ్యానించినాం కాబట్టి ఇది కూడా మనకు అవన్నీ చూపిస్తుండే ఎందుకంటే ప్రతి ప్రవచనంలో మన ప్రభు మనకు కనిపిస్తుంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి వాక్యంని మనము ప్రవచనాసారంగా తీసుకుంటేనే నువ్వు దాన్ని గ్రహించగలవు కాబట్టి ఆయన ప్రేమలో భయం ఉండదు నువ్వు నిజంగా రక్షణ పొంది నిజంగా ఏసుక్రీస్తున్న భాసం పొంది ఆయన పరిశుధాత్మ అభిషేకంలో ఉంటే నీకు భయం ఉండదు రేపు ఏం జరగబోతుందో నా శరంకి ఏమవుతుందో నా కుటుంబానికి ఏమవుతుందో నా భవిష్యత్ ఏమవుతుందో ఇవే భయాలు కదా నాకు పెళ్ళవుతుందో లేదో నాకు ఉద్యోగం ఉంటుందో లేదో నాకు ప్రమోషన్ వస్తో లేదో నా ఇల్లు కట్టబడతా లేదో మున్సిపాలిటీ వాళ్ళు ప్రమోషన్ ఇస్తడో లేదో ఇవే కదా సమస్యలు ప్రతి క్షణము ఇవే ఆలోచన పిల్లలు లేకుంటే క్ష ఆలోచన పిల్లలుంటే వాళ్ళకి స్కూల్ సమస్య స్కూల్లో ఏం జరుగుతుందో వాడు స్కూల్లో సరిగ్గా చదువుతలేడని ప్రతిది సమస్యనే ప్రతిదీ భయమే ఏం చేయబోతుందో అయ్యో జిల్ల పురుగులు చూస్తే భయము సాల పురుగులు చూస్తే భయము తినటీగలు చూస్తే భయము ఇదే కదా మనుషుల భయం ప్రతి దాన్ని చూస్తే భయం నేనుండే ప్రాంతంలో రకరకాల పాములు తిరుగుతూ ఉంటాయనేసి చాలామంది చెప్తా అంటారు నేను ఎంతో కాలం నుంచి పాములు చూసింది ఎక్కడ నాకు ఇంతవరకు ఒక పాము కనిపిస్తుంటే ఒక పాము కనిపించింది కానీ నేనేం భయపడలేదు అని చంపుదామా అనుకుంటే నాకు ఒకటే తోటి తలంపు నోవా ఓడలో రకరకాల జీవరాశులన్నీ దేవుడు నింపుకున్నాడు కదా ఎందుకు నింపిచ్చిండి వాటిని కాపాడడానికి కొరకు ఒక పని కొరకు మనం ఎందుకు చంపాలా వాటిని పాములను ఎందుకు చంపాలా అవి మనకి హాని చేస్తేనే చంపుతారు కదా అవి మనకు హాని చేయనంత కాలం మనం ఎందుకు చంపాలి వాటిని సరే ఇవన్నీ తలంపులు రాని ఇవి మనకు రావు వాటిని చూస్తే చంపాలనే ఒక తలంపు వస్తుంది కానీ దేవుడు ఎందుకు వాటిని సృష్టించి అన్న విషయం ఎవరు గ్రహించలేరు కదా ఎందుకు గ్రహించలేరు ఆయన ప్రేమలో భయం ఉండదు ఎందుకంటే ఆయన నిన్ను సంపూర్గా ప్రేమించిండు నీ పాపం నుంచి విడుదల కల్పించిండు ఇంకెందుకు భయపడతాం ఆయన పొందిన గాలచిత మనకు స్వస్థత ఇంకా ఎందుకు భయపడతాం వ్యసనక్రాంతుడుగా అక్కడ వేలాడుతున్నాడు కాబట్టి నీ చెడు అల వాటి మీద నీకు విజయం పొందిన పొందిన పొందినవు నువ్వు ఇంకా ఎందుకు భయపడతావు దేని విషయంలో భయపడద్దు అన్న విషయాన్ని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన సెలవు మరణము చివరి వరకు ఉన్న శిష్యుడు ఇవన్నీ రాసి చెప్తున్నా మనకి పదకొండు మంది శిష్యులు తప్పించుకొని పారిపోయినప్పుడు ఒకడు ఊరి వేసుకొని చచ్చిపోయినాడు కానీ యోహాను అన్న ఒక్క శిష్యుడే చివరి వరకు ఆయన దగ్గర నిలబడినడు ఆయన చివరి వరకు ఆయన దగ్గర నిలబడినాడు ఆయన అంటున్నాడు ప్రేమలో భయం ఉండదు నువ్వు నిజంగా చేసుకున్న మీద ప్రేమ ఉంటే నువ్వు దేనికి భయపడవు తర్వాత చూడండి అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ అంటే నీలో భయం ఉండద్దు దాని తర్వాత నువ్వు నిజంగా ఇలా సంపూర్ణంగా ఆయన ప్రేమలోనికి ఎదిగితే నువ్వు భయం నీవు వెలగొడతావంటా దేవుని సేవలో ఉండి భయాన్ని వెలగొట్టకపోతే నీలో పరిపూర్ణమైన ప్రేమ లేదు ఎంతకాలము నువ్వు దేవుల్లో ఉండి ఎంతకాలం వర్షిప్ చేసి ఎంతకాలము నువ్వు సేవ చేసి నిరర్థకం అయిపోతా లేదా వృధా కావట్లేదా నీ సేవ జీవితం ఇంకా భయము ఇంకా భయము అని వెంటాడుతుంటే అంటే నువ్వు ఆయన ఆయన ప్రేమని ఆయన ప్రేమలో నీకు స్థిరత్వం లేదన్నట్టు ఆయన ప్రేమని నువ్వు అనుమాన పడుతున్నట్టు ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు అది అసలైన ప్రేమ అంతకంటే విలువగల ప్రేమ ఏం అంతకంటే విలువ ఏమై అంతకంటే ప్రేమ లేనలేదు ఈ లోకంలో ఎటువంటి ప్రేమైనా కానీ నిరర్థకం కావాల్సిందే ఎటువంటి ప్రేమైనా మాయం కావాల్సిందే తల్లిదండ్రుల ప్రేమ బంధుమిత్రుల ప్రేమ భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఉండే ప్రేమ అవన్నీ మాయం కావాల్సిందే వస్తువులు ఉన్నంతవరకే ఆ ప్రేమలు నీ నుంచి ఏదైనా ఆశించే కాడికే ప్రేమ నీ నుంచి ఏమీ రాదనుకున్నప్పుడు నేను ఎవడు ప్రేమించాడు నీ దగ్గర ఆస్తున్నంత వరకు ప్రేమిస్తారు నీ దగ్గర ఏమున్నా కానీ ప్రేమిస్తారు నీ దగ్గర ఏం లేదనుకో ప్రేమిస్తారా ఎవడు ప్రేమించాడు ఈ లోకపు విధానం అది కానీ నీ దగ్గర ఏమున్నా లేకున్నా ఆయన ఆ శివు మీద తన ప్రేమని చూపించింది ఆ ప్రేమలో నువ్వు పరిపూర్ణం కాకపోతే నీ సేవ వేస్ట్ మనము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వయంశ కూర్చున్నా మన సేవ వేస్ట్ ఎందుకంటే నువ్వు ఒక సేవకుని అయింది నువ్వు భయాన్ని వెలగొట్టకపోతే నీ సొంత జీవితంలో నువ్వు ఇతరుల జీవితాలలో ఎట్లా వెలగొడుతుందని ఎంతో మంది నీ దగ్గరికి వస్తూ ఉంటారు సేవకు ఎంతమంది గొప్ప ప్రార్థనల కొరకు వస్తూ ఉంటారు ఎంతో భయములతో ఆ భయాన్ని పారగొట్టాలా వెలగొట్టాలంటున్నాడు ఎప్పుడైతే ఆదమావలు పాపం చేసిండ్రో భయం వచ్చింది ఈ లోకంలోకి అంతవరకు భయం లేదు ప్రతిరోజు ప్రభు దిగొచ్చినప్పుడు దేవుడు దిగొచ్చినప్పుడు వాళ్ళు తండ్రితో సహవాసం కలిగి ఎంతగానో ప్రేమలో సంతోషంలో ఆనందంలో ఉన్నారు ఆదమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రేమ భయం వచ్చేసింది అంటే ఎవడైతే పాపంలో ఉంటాడో వానికే భయం ఉంటుంది నువ్వు నిజంగా పాపంలోకి వెళ్ళి బయటికి వచ్చాక నీకు భయం ఎందుకుంటుంది అంటే నీలో ఇంకా ఏదో రహస్య పాపం ఉంది ఏదో రకమైన పాపం నువ్వు అనొచ్చు నేను వ్యభిచారం చేస్తలేను బ్రదర్ నాకు ఇంకెటువంటి చెడు అలవాటు లేవు బ్రదర్ అని నువ్వు అనొచ్చు అయినా కానీ నీకు పాపం ఉందంటే ఆజ్ఞ అతిక్రమైన పాపం ఉండొచ్చు దేవుని వాక్యానికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావేమో అది పాపం కావచ్చు కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం క్రైస్తవ జీవితం ఎందుకు పాపంలో ఉన్నదంటే వాళ్ళు వ్యభిచారం చేయరు దొంగతనం చేయరు నరహత్య చేయరు ఎటువంటి పొరుగు వాని మీద వాని మీద వీడి మీద చాడని చెప్పారు కానీ వాళ్ళు ఆజ్ఞని పాటించకపోవడం వల్ల వాళ్ళు పాపంలో పడుతున్నారు కాబట్టి పాపం ఎటువైనా పాపం వల్ల వచ్చే జీతము మరణమే ఆజ్ఞ అతిక్రమైనా కూడా ఆగ్ఞ్యాన్ని ఉల్లంఘించినా కూడా నువ్వు అబద్ధ బోధన ఆశ్రయించిన కూడా అది పాపమే ఎందుకంటే ఆగ్ఞాన్ని అతిక్రమించడం నువ్వు సత్యాన్ని గైకొనకపోతే అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆజ్ఞని అతిక్రమించిన వాడవే కాబట్టి అది పాపానికి మూలం కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము ఖచ్చితంగా మరణమే కాబట్టి గొప్ప జనం అందరు ఎందుకు మరణించాలంటే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి అవే ప్రవశలన్నీ నేను మనకు చూపిస్తున్నాయి మొదటి నుంచి ఇక్కడ ప్రతి ప్రవచనము గొప్ప జనం ఎందుకు మరణిస్తారంటే వాళ్ళు ఆగేన అతిక్రమించి పాపంలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు పైకి హలలిగా పాటలు పాడుతున్నారు శృతిస్తున్నారు ఉపాసనలుంటారు ఘనపరుస్తున్నారు ప్రభుని కాని వారి హృదయాలు మట్టుకు బహు దూరంగా ఉన్నాయి ఎందుకు ఆయన చెప్తున్న వాక్యాన్ని గైకోను జీవించలేని చూస్తున్నారు భయపడద్దు మనం భయపడతూనే ఉంటాం నుంచి సాయంత్రం వరకు భయమే యాక్సిడెంట్స్ అవుతాయి భయము ఎక్కడ ఎందుకు భయపడతావు నువ్వు రక్షణ పొందినాక నీకేమైతే ఎందుకు ఆయన దగ్గర గొప్పవలేదు ఆ నేను పోతే ఏమైతుందో ఇంటికి ఎందుక తలంపు నేను పోతే ఏమవుతుందో నా వస్తువులకి నా ఆస్తులకి నా భూమికి ఏమవుతుందో ఇవన్నీ తలంపులు వెంటాడుతున్నాయి మనుషులని గొప్ప కానీ ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అది పోగొట్టుకుంటావు ఖచ్చితంగా వాక్యం ఉంది ఈ లోకంలో నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అది విధానం ఎందుకంటే నాకంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమించినను నాకు పాత్రలు గలని మత వార్త పదవాలి ఎన్నిసార్లు జ్ఞాపకం చేసింది పదవద్యం చాలా ముఖ్యమైనది మతేశ్వార్త చాలా ముఖ్యమైన ఇప్పుడు చూడండి లూకాసు వార్త సారీ ఇది ముగించుకుందాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయంను వెలగొట్టును అంతే ఉందా వాక్యం నేను ఈరోజు బైబుల్ ఒక స్థలంలో మర్చిపోయి వచ్చేసిన ఇప్పుడు పోతా పోతా తీసుకొని పోవాలని లేకపోతే వచ్చే వారమే తీసుకోగలసి అంతే ప్రిపేర్ అయ్యి అక్కడ పడేసి ఆ పుస్తకాలు అక్కడ పెట్ట వచ్చేసిన నేను స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు రాసుకోకుండా వచ్చేసిన ఎందుకంటే అదంతా అక్కడ పడే స్క్రిప్ట్ పుస్తకాలు ఆ బైబుల్ అన్నీ అక్కడ పడేది వచ్చేసిన కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ భయను భయమును వెలగొట్టును భయము దండనతో కూడినది మీరు బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ సంఘంలో భయం ఎందుకుండవు భయపెట్టి భయపెట్టి మనుషుని లోపరచుకోవడం నువ్వు ఇది చేయకపోతే నీకు చర్చిలో మెంబర్షిప్ ఉండదు నువ్వు అది చేయకపోతే మీ పిల్లలకి పెళ్లి ఇక్కడ చేయనీయం ఇట్లా భయపెడుతున్నారు చర్చెస్లలో నాకైతే ఒక చర్చ చెప్పారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు సమాధికి ఎవరి స్థలం ఇస్తాడు నేను ఎక్కడ చనిపోతాను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు నీకేం తెలుసు చెప్పేటోడు నాకంటే కనీసము పది పదిహేను ఏళ్ళు పెద్దోడు ఎవడు ఏ క్షణంలో చనిపోతాడో ఎవరు తెలుసు ఎవరు తెలియదు కదా ఇక్కడికి వెళ్ళిపోతే మీకు సమాధి తోడాల స్థలం ఇవ్వమంటే నేను హైదరాబాద్లో ఉంటానో ఇంకే దేశంలో ఉంటానో ఎక్కడ చనిపోతానో నీకేం తెలుసు నాకు కూడా తెలియదు కాబట్టి ఎప్పుడో చనిపోతాను నా శవానికి ఏమైపోతుందని భయపడాలనా దుఃఖపడాలనా మెంటలా కాదా శవం గురించి నా శరీర నా నేను చనిపోతే నా శవము ఎక్కడ పాతి పెడతారో అని నేను దుఃఖపడాలనా యోసేపు అని అనే హరిమత్తాయి మీరు వింటారు ఆ బైబుల్లో చదువుతారు కదా హరిమత్తాయి అన్న యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు బహుధనికుడు ఎంత ధనికుడు అంటే విపరీతమైన డబ్బు కానీ ప్రభుని నమ్ముకున్నాడు కానీ బాహటంగా చూపించలేదు వీళ్ళని సైలెంట్ క్రిస్టియన్స్ అంటారు ఇంగ్లీష్లో చాలామంది సైలెంట్ క్రిస్టియన్స్ ఉంటారు ఈరోజుకి కూడా మినిస్టర్స్ పాలిటీషియన్స్ పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఈ దేశంలో సైలెంట్ క్రిస్టియన్స్ లాగా ఉంటారు వాళ్ళు బయటికి కనిపించారు లోపల లోపల దేవుని నమ్ముకుంటారు కానీ ప్రభుని నమ్ముకుంటారు కానీ వాళ్ళు బాహాటంగా బయటకు కనిపించారు ఆ రోజు నుంచి కూడా నికోథిమస్ సైలెంట్ క్రిస్టియన్ కదా ఆయన ట్యాక్స్ కలెక్టరు ఇస్రాయేలీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడు డబ్బు గలవాడు కానీ ప్రభుని చూడాలన్న ఆసక్తి అనేకుంది అట్లా మీకు బైబుల్లో చాలామందిని చూస్తాం న్యూ టెస్టిమెంట్ కాలంలో సైలెంట్ క్రిస్టియన్స్ ఈ యోసేపు అను హరిమత్తాయి సంబంధించిన వాడు హరిమత్తాయి అయిన యోసేపు అనేవాడు ప్రభు చనిపోయినప్పుడు రోమీల దగ్గర పోయి అధికారుల దగ్గర పోయి నాకు ఇవ్వండి అయిన శవాన్ని నేను తీసుకుపోయి పూడ్చి ఆయన కొరకు తయారు చేసుకున్నాడు మంచి సమాధి డబ్బు కదా ఆ రోజుల డబ్బు గలలు చనిపోకముందే సమాధులు తయారు చేసుకొని మంచిగా అలంకరించుకొని పెట్టుకుంటారు అన్నట్టు పెట్టుకున్నాడు సమాధి కానీ ఎప్పుడైతే ఆయన ఆయన ప్రభుని వెంటాడినవాడు ప్రభు బోధని స్వీకరించినవాడు ప్రభు చనిపోయాక ఆయన సమా ఆయన శవంని తీసుకోవడానికి ఎవరు వస్తలేడు ముందు ఎవరు భయపడినరు అప్పుడు ఈయన డబ్బుగలడు ధనికుడు కానీ ప్రభుని నమ్ముకున్నాడు కానీ బయట చూపించలే ఆయన చనిపోయాక బయటకు వస్తున్నాడు అప్పుడు ఆయన శవం కొడుకు కొట్ట అడుగుతున్నాడు నాకు ఈ నేను పాతి పెడతాను పాంతవరకు రాలేదు ఆయన శవం తీసుకోపోవడానికి ఓ పిచ్చోడు వచ్చండి ఇచ్చేసేయండి అంటే తీసుకుపోయి ఆయన కొరకు తయారు చేసుకున్న సమాధిలో పెట్టి గొప్పని సమాధిలో పెట్టింది అదొక ప్రవచనం ఉంది పాత నిబంధన కాలంలో ఒక గొప్పని సమాధిలో ఆయన శవాన్ని పెడతారని ఉంది వాక్యం సరే అవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కానీ కాబట్టి ఆయన ప్రేమలో భయముండదు నువ్వు నిజంగా నేను ప్రేమిస్తే చివరి వరకు నువ్వు భయపడదు నువ్వు ఆయన శవరికపోతే నన్ను తంపుతరేమో నన్ను కొడతారేమో అని భయం ఆయన కదా తగ్గిన శిష్యులందరూ భయపడి పారిపోయినారు నన్ను కూడా సంతరేమో తంతరేమో అని అందరు పారిపోయినారు ఎవరు ధైర్యం చేసి ఆ శవంకురు కొట్లాడలే కానీ ఒక్క వ్యక్తి ధైర్యంగా చివరి వరకు ఉన్నాడు ఆయన గురించి ఏ సంగలలో బోధించరు ఏ పుస్తకాలలో రాయబడరు రాయరు సరే మనం ఎందుకు ధనిస్తున్నామంటే భయం ఉండొద్దు అన్న విషయం గురించి ధనిస్తున్నాం కాబట్టి ఆ మనిషి జ్ఞాపకానికి వచ్చింది అంతే కాబట్టి భయపడువాడు బాగా అర్థం చేసుకోండి భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు ఇది వాక్య మీరు పాటిస్తే మీ ఇష్టం మీరు పాటించకపోతే మీ ఇష్టం ఆజ్ఞ అతిక్రమం మటుకు పాపమే భయపడువాడు ప్రేమ పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అంతే గ్యారంటీ అది మీరు దేవుని ప్రేమలో సంపూర్ణంగా తయారు వాళ్ళు కాదా లేదా అనేది ఇది చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది నువ్వు భయపడవు నువ్వు భయపడవు నువ్వు నిజంగా భయపడుతున్నావు అంటే ఆయన ప్రేమల సంపూర్తి కాలేదు అంతే అట్లా చెప్తామా పబ్లిక్లా చెప్పలేం కదా మీకు బట్టి నేను చెప్తున్నాను కాబట్టి మీరు చిన్న మంద కాబట్టి నేను చెప్తున్నాను బయట నేను చెప్పాను ఇట్లా అంటే మీరు మీ బాధ్యత మీరు ఎక్కడెక్కడ సంఘంలో పోయి సేవలో పోతున్నారో మీ బాధ్యత ఆ విషయం చెప్పాలి ఎందుకంటే క్రైస్తవ సంఘం అంత భయంలో ఈ దేశంకి ఏమైపోతుందో మమ్మల్ని చంపుతారేమో అని భయపడుతున్నారు ఒక పాస్తర్ని అంతే ఇంకొక పాటర్ ఇంకా అడ్రస్ లేదు సేవ చేయడం నేనైతే కఠినమైన ప్రాంతాలలో సేవ చేసిన వాళ్ళని చూసిన నా స్నేహితులలో చాలా కఠినమైన బీహారు ఉత్తరప్రదేశ్ అటుదిక్కు మళ్ళా ముస్లిమ్స్ అయ్యుండి కన్వర్ట్ అయ్యి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు సరే నేను చాలా కాలమైన కాంటాక్ట్స్ లేక అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలుసు అయితే వాళ్ళు సేవ చేసుకుంటా నీకు సత్యం తెలిసినాక నీకు విడుదల అంతే సత్యం నువ్వు ఎప్పుడైతే సత్యంలోకి నీకు స్వతంత్రుని విను కాబట్టి నువ్వు ఇంకా భయపడ్డావంటే ఒకటే చిహ్నం బాగా అర్థం చేసుకోండి ప్రతి చెట్టు తన ఫలముల చేత గుర్తించబడును అని ప్రభువే జ్ఞాపకం చేసిండు నువ్వు నిజంగా మంచి చెట్టువా పనికిరైన చెట్టు అనేది ఎప్పుడు తెలుస్తుంది ఆ వాక్యం నీలో పరిపక్వం చెందినప్పుడే అది ఫలించినప్పుడే నీలో నిజంగా ప్రభునన్న విషయం నీ జ్ఞాపకంకి వస్తుంది నిజంగా ఇంకా ఈరోజు కూడా భయపడుతున్నావు అంటే ఆయన ప్రేమలో లేవు భయాన్ని వెలగొడతలేవు అంటే ఆయన పిల్లల ప్రేమలను పరిపూర్ణం కాలేదు సరే అంత కఠినంగా చెప్పడం కూడా కష్టమే కానీ ఎందుకు చెప్తున్నాం ప్రేమిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం లేకుంటే ఎందుకు చెప్తాను ఈ వాక్యం మీరంటే ప్రేమ కాబట్టి ప్రభు చూపించిన ప్రేమను నేను కూడా చూపించాలా కాబట్టి ఈ విషయాన్ని మీకు చూపించాలా ఎన్నిసార్లు భయపడతా ఉంటాము ఎన్నిసార్లు ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం భయపడతా ఉంటే నువ్వు ఇంకా ఎప్పుడు పరిపక్వం చెందుతావు పరిపూర్ణత ఎప్పుడు చెందుతావు ఆయన వచ్చేట ఇంకా ఆయన వచ్చేటప్పుడు ఎప్పుడు ఎవరు తెలుసు ఈ క్షణం వచ్చిననుకో నువ్వు పరిపూర్ణం చెందలేదు మళ్ళీ ఏం లాభం ఆయన చూసి పరిగెత్తిపోతావు భయపడి సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని లేదా ప్రణంగా మతేశ్వరు తిరునాలు మనం మినిసలు జానించడం సకల గోత్రంలో వారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు మాత్రం ఈ లోకంలో అందరూ రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు సృష్టికర్త రావడం ఈ లోకంలో చూసి కానీ మనం భయపడము నిత్యము శ్రీవుని పర్వతం మీద గొరపిల్లతో పాటు మనం నివసిస్తున్నాం మనం ఎందుకు భయపడతాం మనం భయపడుతున్నామంటే నువ్వు ఇంకా ఆ గుంపుకి ఎదగలేదు ఆ స్థితికి ఎదగలేదు ఆత్మీయ జీవితంలో నా శరీరానికి ఏమైపోతుందో నా ఇంటికి నా కుటుంబానికి ఏమైపోతుందో నా భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడతా ఉంటాం మనం ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి అది నువ్వు మర్చిపోయినావా సగం లైఫ్ ఎప్పుడో అయిపోయింది మన జీవితాలలో అయినా కానీ ఇంకా భయము ఇంకా భయము ఎందుకు మనం వింటాడలా సరే మనం ఇంకా ధ్యానించడానికి వీల్లేదు నీకు సత్యం అర్థమైతే చాలు నువ్వు నిజంగా పరిపూర్ణుడు లేదా నువ్వు ఇంకా పరిపూర్ణురాలు లేదా అన్న విషయం నువ్వు గ్రహించాలంటే నీలో భయం ఉండకూడదు ఈ అది మీరు సవాల్ తీసుకోవాలి అంతే నేను భయపడను నేను దేనికి భయపడను పాట కూడా పాడతారు నేను భయపడను నేను భయపడను అనేసి అంటారు పాట తర్వాత భయం వస్తూనే ఉంటుంది నువ్వు సత్యంలో ఉన్నంత భయపడవు నీకు ఎప్పుడైతే వాక్యూని సత్యం గ్రహించినాక నువ్వు భయపడవు పాత నిబంధన కాలంలో దేవుడు స్పెషల్గా కొంతమందిని ఎన్నుకున్నాడు క్రొత్త నిబంధన కాలంలో స్పెషల్గా ఎన్నుకునేది లేదు అందరూ స్పెషలే ఈ విషయం ఒకరు నువ్వు అర్థం చేసుకోవాలా నాకు స్పెషల్ అభిషేకం ఉందంటే నువ్వు మెంటలోన్వి నీ కొక్కనికి స్పెషల్ ఇవ్వడు ఎందుకంటే నువ్వు ఏమైనా స్పెషల్ కాదు గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ ఆఫ్ పర్సన్స్ ఆయన పక్షపాతి కాదు ఆయన ఒక్కడికే స్పెషల్ అభిషేకం ఇచ్చి నా ఇవన్నీ బయలుపరిచి నీకు బయలుపరిచేవాడు బయలుపరచకుండా ఆగడైన అందరికీ బయలుపరచాడు ఎందుకంటే అందరూ రక్షణ పొందాలా అందరూ నశించిపోయిన వారు అందరూ రక్షణ పొందాలా అందరి మీదకి తన ఆత్మని కుమరిస్తాడు అన్నది లేదా ఒక్కడన్నాడా స్పెషల్గా నీకేనడా బ్రదర్ నిన్నే నేను స్పెషల్గా అనుకున్నాడా అట్లా ఎప్పుడు అనుకోడు అది మెంటల్తనం దుష్టుడు నిన్ను మోసగించచ్చు బహుశా నా దగ్గరికి చాలామంది ఆ రీతిగా దర్శనాలు చూసి ప్రవచనాలు చెప్పిన ఉన్నారు బ్రదర్ నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ మీద పెద్ద వెలుగొచ్చింది బ్రదర్ అని చెప్పిన కేసులు ఉన్నాయి నువ్వు నిలబడింటే నీ వెనకాల పెద్ద దేవదూతను నిలబడింది రెక్కలేసుకొని అంటే నేను విరవీగల గొప్పగా అప్ప నా చుట్టూ దేవుడు ఒక స్పెషల్ దూతని పెట్టిన విరవ బైబుల్లో ఎప్పుడు చెప్పబడింది దువ్వు దూతలు ఎప్పుడు మనం దివరాలు కాపాడతారనిషి నాకు దర్శనం అవసరం లేదు ఓలో చెప్పడం అవసరం లేదు నా చుట్టూ వెలుగుందని నాకు చెప్పనవసరం లేదు అది ఎందుకు చెప్తున్నాడు అంటే నీ దగ్గర వెలుగు లేదు నీ దగ్గర దూతలేడానికి గుర్తుంచడానికి నీకు చూపిస్తున్నా దర్శనం అది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నావు ఈరోజు స్పెషల్గా ఎవరిని ఎన్నుకోడు దేవుడు అందరి మీద ఆత్మను కుమరిస్తున్నాడు అంటే అందరినీ స్పెషల్గా ఎన్నుకుంటున్నాడు అందరినీ యాజకులుగా చేస్తున్నాడు అందరినీ రాజుల వంశంగా తయారు చేస్తున్నాడు అందరినీ యాచక వంశంగా తయారు చేస్తున్నాడు లేదు నేను పైననే ఉంటాను నువ్వు కిందనే ఉంటాను అనేది కానీ కాదు అది మతం మతంలో ఫాస్టర్ ఒకడే ఫాస్టరు కింద ఎప్పటి జీవితాంతే గింజనే కూర్చో చచ్చిపోతారు కానీ పేదడు చెప్పిండు అందరు యాచకులే చీక్కట్లో నుంచి ఆయన ఆయన ఆశ్చర్యకరమైన ఆయన విలువను కనిపించిన వాని గుణాతిశంలను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజులైన యాచక సమూహం పరిశుధ జనాంగంగా తయారు చేసిండు దేవుని సత్తుగా దేవుని ఇస్రాయల్గా ఆయన తయారు చేసిండు మనల్ని కాబట్టి అందరు యాజకులు అన్న విషయం ఎందుకు చెప్పరు పాస్టర్స్ చెప్పరు నేనే పాస్టర్ని నా తర్వాత నా కొడుకే నా కొడుకు తర్వాత నా మనమాడే అంతే మీరు ఎన్ని తలైనా కిందనే కూర్చోవాలా వాక్యం వినాలా కానుకలేసి ఇంటికి వెళ్ళిపోలా అంతే మీ పని ఆ రీతిగా మోసగించింది క్రైస్తవ సంఘం ప్రపంచాన్ని మతపరమైన జీవితం అది పాత నిబంధన కాలం యాజకుడు ఉంటే వాడు బలి తీసుకొస్తే వీడు బలి అర్పించి ఆ జబ్బని వాడబెట్టుకొని ఇంకేదో చేసేటోడు తక్కిన వస్తువులు ఒక కాలు వాణికిచ్చి ఇంకో కాలు వినికిచ్చి ఏదో ఉండేది అట్లాంటి కథ కాలేయము వా క్రోవ్వు అవన్నీ తీసుకొని బలిపీఠం మీద కాల్చి అగ్ని మీద పెట్టి కాల్చి వేసేవాళ్ళు తర్వాత దాన్ని జబ్బం తీసుకొని ఒక కుటుంబాలకి ఇట్లా అది విధానం ఆ రోజులలో ఇప్పుడు అట్లా లేదు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధాల ద్వారా అందరినీ యాజకులుగా చేసిన దేవుడు నువ్వు గ్రహించలేని స్థితిలో ఉంటే నువ్వు కిందనే ఉంటావు నిన్ను ను యాచకుణ్వి అన్న విషయం నువ్వు మర్చిపోతే నువ్వు కిందనే కానీ నేను స్పెషల్గా యాచకుణ్ణి అంటే మటుకు నేను దుష్టాత్మ పీడిస్తుంది నన్ను స్పెషల్గా ఎన్నుకున్నాడు నా మీద స్పెషల్ అభిషేకం ఉందంటే నిన్ను దుష్టాత్మ పీడిస్తుంది నన్ను నేను నాకు బయల్పరిచిండు అంటే శారీరకమైన ఆలోచన నాది నాకు నేను స్పెషల్ అన్ని నా నా అనేది అన్ని స్పెషల్ అంటే శారీరకమైంది మనము అందరము అనేది ఆత్మీయమైంది నాకు బయలుపరచ కూడా నీకు బయలుపరచాను అంతే తేడా ప్రభు నాకు ఎందుకు బయలుపరచలేదు వానికి ఎందుకు బయలుపరచినా కులుబడడానికి వీల అది మళ్ళీ శరీరమైంది దళిత పత్రికలు చూస్తాం మనం శరీర కార్యములు స్పష్టములైనవి అవన్నీ తెలుసు మీకు కాబట్టి ఆయన ప్రేమలో ఉన్న నీవు ఇక మీదట భయపడడానికి వీల్లేదు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోసరే తిరిగి మనము మతవార్త పదవాధ్యాయానికి వెళ్తున్నాం చూడండి మతవార్త పదవాధ్యాయంలో ఒక వాక్యాన్ని మీకు చూపించి తర్వాత మనం ముగించుకుందాం వచ్చే వారం నుంచి తొమ్మిది గంటల వరకే మనం ముగించుకోవాలా తొమ్మిది తర్వాత ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదవ అధ్యాయము ఆరవ వచనంలో చూడండి యేసు ప్రభు ఏమని మాట్లాడుతుండో చూడండి పది కాకముందు ముందు పదిహేనవ అధ్యాయం చూడండి మత్సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం దాని తర్వాత తిరిగి పదవ అధ్యాయానికి వస్తాం మత్సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం కొన్ని సంవత్సరాల క్రితము నేను ఈ వాక్యము చూసినాకనే దాని గురించి నేర్చుకోవాలని ఆసక్తి కలిగినాకనే నాలో మార్పులు వచ్చినాయి దైవికమైన జ్ఞానంలో మార్పులు వచ్చినాయి ఏసు ఎందుకు వచ్చింది ఈ లోకంలోకి అందరు చెప్తారు నశించిన దానిని వెదిగి రక్షించడానికి మనుషు కుమారుడి లోకంలోకి వచ్చాను అందరు చెప్తారు కదా ప్రతిదీ నశించిపోయింది లోకంలో నశించిన దానిని వెదిగి రక్షించడం కొరికే మనుషు కుమారుడి లోకంలోకి వచ్చాను అని చెప్తారు కరెక్టే కానీ ఏంది నశించిపోయింది ఏది నశించిపోయింది అన్న విషయం చూడండి పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ ఆయన అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన ఇస్రాయేలు ఇంటివారైనా నశించిన గొర్రెల యొక్కకే నేను పంపబడి తిని గాని మరి ఎవరి యొక్కకును పంపబడలేదా నేను కాబట్టి ఎవరి దగ్గర వచ్చింది ఆయన వచ్చింది ఇస్రాయేళ్లు ఇంటి నశించిన వారి గొ గొర్రెల యొక్క అంటే మీరు అంటారు గొర్రె అంటే క్రైస్తవులకు సాధు విషయం కదా గొర్రెలు నశించిపోయినాయి అన్న విషయం జ్ఞాపకం చేస్తుండే అక్కడ గొర్రెలు నశించిపోయినాయి అన్న విషయం అవి ఎక్కడిని గొరెలు చూడండి ఇస్రాయేలు ఇంటివారైన గొర్రెలు ఇస్రాయేలు ఇంటివారు అంటే ఇస్రాయే నశించిపోయిన గొర్రెలు అని అర్థం బాగా అర్థమవుతుందా మీకు వారి దగ్గరికే నేను పంపబడుతుని ఇప్పుడు మీరు చూడండి మతైసు వార్త పాదవాధ్యంలో ఆయన ఏ విషయం గురించి జ్ఞాపకం చేస్తుండో ఎవరా గొర్రెలు దాని తర్వాత మనమేం చేయాల మత వార్త పాద అధ్యాయము ఆరో వచనం మీరు ఎక్కడ పోవాలా సేవ జీవితంలో మనం ఎక్కడికి పోవాలా సేవ జీవితంలో అది సంబంధించింది ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల గొర్రెల యొక్కకే వెల్లుడి శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన దేవుని సేవకులతో మాట్లాడుతున్నాయ ప్రభు మాట్లాడుతున్నాడు మీరైనా శిష్యులు చదులేని వాళ్ళు బ్రదర్ ఇలిటరేట్స్ బ్రదర్ వాళ్ళు ఏదైనా చెప్పారు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి వీల్లేదు ఈరోజు పాస్టర్స్ అట్టనే మాట్లాడుతున్నారు ఏ వాక్యం కూడా యాక్సిడెంటల్గా జరగదు బైబిల్లో ప్రతి వాక్యము ఆయన ఆత్మావేశం చేత బయల్పరచబడింది అంతే ఆయన ఆత్మావేశం చేత బయలుపరచబడితే మనుషులు వాటిని రాసి జాగ్రత్తగా భద్రపరచారు అది దేవుని యొక్క నడిపింపు కాకపోతే ఈ రోజు మనకు అవి ఉండకపోయాడు ఎందుకు వేదాలు లేవు నాలుగు వేదాలు కదా మన దేశంలో నాలుగా చెప్పండి ఎవరన్నా నాలుగు వేదాలు కదా నువ్వు నువ్వు కరెక్ట్ చెప్తావు నాలుగు వేదాలలో ఏ వేదం కూడా కంప్లీట్గా లేదు అన్నీ పోయినాయి ఆయుర్వేదం అసలేదు గాలికి ఎప్పుడో ఎగిరిపోయింది ఆయుర్వేదం ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కలుంటే జమ చేసుకొని ఇది ఆయుర్వేదం అంటారు కానీ కంప్లీట్ వేదాలు పోయినాయి ఎందుకంటే వాటిని తాటాకుల మీద రాసి ఇంటారు కానీ అవి కాలక్రమే అవన్నీ ఎక్కడన్నా తుప్పు చెడిపోయి అవన్నీ పోయినాయి లేవీరచ్చు వెనకడికి మనుషులు ఎవరైతే బట్టి కొట్టినరో అందుకే బట్టి కొడతారు వాళ్ళు బట్టి కొట్టి బట్టి కొట్టి జాగ్రత్తగా కాపాడుకుంటారు తలకాయలు ఎందుకంటే వేరే విధానం లేదు బట్టిని కాపాడుకోవడం బట్టి కొట్టేట వాళ్ళు వాళ్ళతో పాటు పోయినాయి వేదాలు ఇప్పుడు లేవు వేదాలు అన్ని తర్మారైపోయినాయి కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ వేదం పోలేదు ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఆ రోజులలో పత్రికలు ఏం లేవు తిమింగళపు చర్మం మీద రాశారు దేవుని వాక్యాలు పెద్దగుట్ట దాని చర్మం అదిపోయినాక దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి ఉప్పేసి కడిగేసి దాన్ని బాగా ఎండబెట్టినాక దాని మీద రాసి చుట్టులు పెట్టారు అక్కడ చుట్టు పెట్టి జా పెట్టారు అంటే వాళ్ళకి ఆసక్తి ఉండే దేవుని వాక్యాన్ని అంత జాగ్రత్తగా దేవుడి జ్ఞానం ఇచ్చిన వాళ్ళకి మనకి ఈరోజు పుస్తకాలలో వస్తుంది దానికి మనం అంతగా విలువనిస్తున్నాం కాబట్టి నీకు అప్పగించబడ్డ సేవ అయింది వంశంలోని నశించిన గొరలకే వెల్లుడి కాబట్టి ఇప్పుడు నువ్వు ను పోయిన వారం నుంచి మనం అదే చూస్తున్నాం కదా నువ్వు ఎవరి కొరకు సేవ నీ సేవ దేని కొరకు నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు ఈ లోకంలో ప్రభు కొరకే సేవ చేస్తున్నావు కదా మనం ప్రభుకే సేవ చేస్తున్నాం మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేస్తే నాకు చేసినట్లే అన్నాడు కాబట్టి అల్పులు గొప్పజనం అల్పులంటే బలహీనులు పాపం వల్ల బలహీనంగా తయారైన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు ఎవరు ఇస్రాయేల్ వంశంలో నశించిపోయిన వాళ్ళు కాబట్టి ప్రపంచమంతటా ఇస్రాయేల్ అనేది ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళంతా ఇస్రాయెల్ ఎప్పుడైతే నమ్ముకొని ఈ లోకంతో దిగుతావో నశించిపోయినవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఇస్రాయేళ్లులో వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే వెళ్ళండి ఇంకా ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నాడు వెలుచు ఏం చేయాలా ఇప్పుడు వెలుచు ఏం చేయాలా వెళుచు పర్లోకరాజ్యము సమీపించి ఉన్నదాన్ని ప్రకటించండి అంటే ఆయన రాకండి ఎంతో సమీపంగా ఉంది ఇంకా ఏ క్షణం జరిగిపోతుందో అని తెలియదు అది మనం ప్రకటించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పర్లోకరాజ్యానికి సంబంధించిన విషయాలు ప్రకటించాలా పర్లోకరాజ్య సంబంధ విషయాలు వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డ అన్నాడు కాబట్టి నీకు పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో బయలుపరచబడ్డాక నువ్వు దాన్ని మానొద్దు వారిని ప్రకటించాలా ఎవరు ప్రకటించాలా నశించిపోయినా ఎవరికి ఇసాలు వంశం ఎవరా ఇస్ వంశం క్రైస్తవ సంఘం ఎందుకంటే ఆత్మీయ ఇస్తలుగా మార్చండి దేవుని ఇష్ట మార్చండి క్రైస్తలను ప్రభు కానీ వాళ్ళు నశించిపోయిన వాళ్ళు ఎందుకు నశించుకున్నవారు ముచ్చట్లు మానవ కల్పితాలు భూతంలో బోధ నికలైతుల బోధ దయ్యంల బోధ అనుంది వాక్యం దళితుల రాష్ట్ర పత్రికలో బోధ తట్టు తిరిగి వాళ్ళు నశించిపోయినారు మళ్ళీ వాళ్ళని వాళ్ళకి సువార్త ప్రకటించాల కాబట్టి నీకు సెకండ్ టైమ్ దేవుడు అవకాశం ఇస్తుండేది ఒకప్పుడు మనం అనిలకు సువార్త ప్రకటించాం ఈరోజు కూడా చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు మటుకు నువ్వు ఇసల్ వంశంలోని నచించిన గొర్రెల ఎద్దకే నీ సేవ ఆయన కూడా వచ్చింది అందుకోరికే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బట్ ఈ రోజు మనం తీర్మానించుకోవాల్సిన విషయం ఏంటంటే నీ సేవ ఎవరి కొరకు స్పెషల్గా ఇంతకాలం నువ్వు అనిలకి చేసినావు నేను కూడా ఎక్కడైనా ఊరలోకి పోతే అనిల చూడత ప్రకటిస్తూ ఉంటాను ప్రేమతో జాగ్రత్తగా ప్రకటిస్తాను ఎందుకంటే ఈ టైంలో అందరు జాగ్రత్తగా మనల్ని వాచేస్తూ ఉంటారు భయపడం కావాలని ప్రాబ్లమ్స్ అని ఇరకద్దు ఆ విషయం మట్టుకు జాగ్రత్తగా ఉండాలి అందరినీ ప్రేమిస్తాం కావాలని ప్రాబ్లమ్స్ లో మనం మెరుపొద్దు కావాలని విరవీగి స్టెఫెన్ ఆత్మావేశంతో పరిగెత్తుకుంటూ వచ్చిండు ఆయనకి అన్నము వడ్డించండి అన్న పని అప్పగించినప్పుడు అపోస్ట్లకు బోదలో మనం చూస్తాం అపోస్త కరంలో నీ బా స్టెఫెన్ ఈరోజు నీ పని చర్చలకు వచ్చిన వాళ్ళు అందరికీ అన్నం వడ్డించాలా నీ బాధ్యత అది అంటే ఆయన ఏం చేసింది తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని బయటికి పోయి పబ్లిక్ మీటింగ్ లా వాం లెఫ్ట్ రైట్ సెంటర్ స్ట్రైట్ మత అధికారులుంటే వాళ్ళకి వ్యతిరేకంగా వాక్యం చెప్పేసేయండి మీరు ఆయనను సిలివేసినారు మీ మీ మీ పితరులు ప్రవక్తలను చంపినారు అని రెచ్చగొట్టినట్లు ధనాధన కొట్టుపడేసేయండి మంచి వాక్యం ఆ పుస్తకాన్ని చూస్తాము అధ్యాయంలో కానీ ఆయన చేసింది ఆయనకు అప్పగించబడ్డ పని అయింది ఆయన చేసిన పని అయింది నా మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని నేను పిచ్చి ప్రవర్తించడానికి వీల్లేదు పరిశుధాత్మకి సమర్పించుకోవాలి ఈల్డ్ కావాలి స్పిరిట్కి మనం నువ్వే నడిపి నాథు బయది కాదు నువ్వు వడ్డించిన అంటే బయటకు పోయి అనవసరంగా మరణించినది సరే ఆయన మరణం వల్లనే క్రైస్తవ సంఘం ప్రపంచమంతటా విస్తరించింది అదొక విషయం సరే ఆయన ఆగేలేంది ఏమీ కాదు కానీ మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలా నీకు ఏ పనిగా అప్పగించబడిందో ఆ పని నువ్వు చేయకపోతే ఖచ్చితంగా దానికి అది అవిదేతనే నేను సెఫెన్ అవిదేతలో ఉండడానికి చెప్తలేను కానీ ఆయన చేయాల్సిన పని చేయలేదు తేడా ఆయనకు అప్పగించబడ్డ పని చేయకుండా బయటికి పోయి అనవసరంగా అది ప్రాబ్లం జరిగింది కానీ దాని గురించి నేనేమీ అంత దీర్ఘంగా చెప్పడానికి వీలు లేదు అవసరం లేదు కూడా మనం కూడా అనేక అదే రీతిగా ఉంటున్నాం కాబట్టి మనకు అప్పగించబడ్డ పని ఏంది చాలా తేటగా ఉంది ఇదొచ్చు ఇస్రాయేల్ వంశంలో నేను నచించిన గొర్రెల వెళ్ళండి ఇది మంచి టైం నెక్స్ట్ ఇయర్ ఎట్టుంటో మంది తెలియదు ఇవి ఖచ్చితంగా దుర్దినవులు దానికి ఆపోజిట్ అనేది అచ్చేది ఈ లోకంలో అందరూ అచ్చేది అచ్చేదిన్ న్యూస్ పేపర్ చూస్తే ఎక్కడ చూసినా అచ్చేదిన్ ఒక రెండు వారాల మొత్తం బిజినెస్ కమ్యూనిటీ అంతా అచ్చే గురించి పెద్ద కాన్ఫరెన్స్లు పెట్టుకున్నారు ఒక వారం మొత్తం పెద్ద పెద్ద బిజినెస్ హౌజెస్ అంతా అచ్చే దీన్ నరేంద్ర మోడీ లీడర్షిప్ కింద అంతా అచ్చే అది లోకం మాట్లాడుతుంది కానీ బైబుల్ ఎప్పుడో చెప్తుంది మీరు జీవిస్తుంది దుర్దినంలు ఇవి దుర్దినంలు మనం పెసిమిస్టమ్ కాదు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం నేను అంతా నెగిటివ్గా ఆలోచిస్తావు నేను ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించాను నేను పాజిటివ్గా ఆలోచిస్తాను నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను అని మనం చెప్పాలా ఏంటో ప్రాక్టికల్గా ఇది చెప్తుంది వాక్యం ఏమని ఇవి ఉంటున్నాయి దుర్దినములు దినములు చెడ్డవి గనుక మీరేం చేయాలా జాగ్రత్తగా ఉండాలా ఏం చేయాలా సమయాన్ని పోనియద్దు సద్వినియోగం చేసుకోమన్నాను అంటే జాగ్రత్తగా వాడుకోండి మీ సమయాన్ని మీ శరీరాలు క్రోషించిపోతున్నాయి కాలం ముగించిపోతుంది ఇంకా ఎంతకాలం నీ జీవితం ఆల్రెడీ హాఫ్ లైఫ్ మోర్ దెన్ హాఫ్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఉంటున్న దుర్దినములు ఇవి చెడ్డ దినములు కాబట్టి మనం సమయాన్ని పోనియకుండా దాన్ని సద్వినయం చేసుకోవాలా మనకు అప్పగించబడ్డ పని అయింది నశించిన ఇస్రాయలు వంశంలోని నశించిన గొర్రెల యొక్కకే మనం పోవాలా సువార్త ప్రకటించాలా పర్వరాజ్యానికి సంబంధించింది అరే నువ్వు పర్లవరాజ్యం ఉన్నావు పర్వరాజ్యం బలంతులెట్ల పట్టబడిందిరా అని నువ్వు చెప్పగలవా ఒక ఒక బ్రదరు మన దగ్గరకు వచ్చి వాక్యం సంపూర్ణంగా తేరగాకుండా పోయి మతపరమైన చర్చలో ఏం చెప్పింది తెలుసా అది చెప్పే విధానం కూడా మనం జాగ్రత్త అలా ఏ రీతిగా ఉంది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెముల పిండిలో అంతకుముందు ట్యాచ్ పెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలీ ఉన్నది కాబట్టి క్రైస్తవ సంఘం అంతా పులిసిపోయింది పుచ్చిపోయింది అని డైరెక్ట్గా పబ్లిక్లో చెప్తే పాస్తారు తన్నిండు ఏమ్రా ఈ చర్చి పుచ్చిపోయిందా పులిచిపోయిందా నువ్వు మళ్ళీ అక్కడ అడుగు పెడితే నీ ఇలా కొట్టేసిండా బ్రదర్ని కాబట్టి వాక్యం సరిగా అర్థం కాకుండా విరవీగడం తప్పు పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉందనేసి నువ్వు మెంటల్గా ప్రవర్తించడానికి వీలైదు నువ్వు జాగ్రత్తగా ప్రేమగా ప్రవ్వా నువ్వేనా నడిపించు ప్రవ్వా అనేవిధి నీకు చాలా అవసరం నువ్వు తప్పించుకోలేక కూడా పాముల వల్లే వివేకులైన ఎందుకు చెప్పిండంటే పాము తెలుసు ఎప్పుడు తప్పించుకోవాలనో అది జారుకుంటుంది అది ఫటాఫటా జారుకుంటుంది దానికి ఆపద వస్తుందని సెన్స్ చేసిందంటే జిప్పున దాచుకుంటుంది తప్పించుకుంటుంది ఎందుకంటే పెద్ద శరణం అక్కడ తప్పించుకోవాలి మనం అట్లనే ఉండాల మనం నిష్కలంకంగా ఉండాలా పౌరంలో వలె తప్పించుకోవడం కూడా నేర్చుకోవాలా అది విధానం అది ధైర్యంగా అంటే తనను తింటాం కాబట్టి మనం నేర్చుకున్నాం మనం వెళ్ళి పలుగరాజ్యం సమీపించిందని అనేకలా ప్రకటించాలి ఈరోజు నువ్వు అనొచ్చు బ్రదర్ రెండు సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు ఇంకేమొస్తాడు అంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని నమ్మలేదన్నట్టు నువ్వు ఇంకా పరిపూర్ణంగా తయారగలేదన్నట్టు ఆయన ఇంకా ఏమొస్తాడు మెసయా పుడతాడు పుడతాడు అని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన వాళ్ళు పుట్టే టైంకి ఏమైంది ఎవడన్నా గుర్తించండి ఆయనని ఓడో తూర్పు దేశపు గెనెలు గుర్తించారు రక్షణ అనుభవం లేనివాడు హేరోది గుర్తించి ఏదో మీడు ఏషవ్ సంతతి వాడు గుర్తించండు యాకబు సంతతి వార్త ఎవడు గుర్తించండు ఆయన పుడతడా పుట్టే కుటుంబాలు గుర్తించినాయి ఆయన పుట్టే టైంకి దేశం మొత్తము ఐహికమైన విచారణ చేత లోకాసుల చేత కొట్టుకొని పోయింది ఆయన పుట్టే టైంకి లోకంలో జకరియా ఎలిజబెత్ల కుటుంబం ఒకటే గుర్తించింది యోసేపు మరి కుటుంబం ఒకటే గుర్తించింది మెస్సయ పుట్టబోతుండని చిన్న కోరి రెండే కుటుంబాల గుర్తించేది ఆయన వచ్చే టైంకి అదే రీతిగా మనుషు తిరిగి వచ్చే సమయానికి ఆయన ప్రేమను కనుగొన అని అన్నాడు అంటే ఆయన వచ్చే టైం కూడా అట్లనే ఉంటుంది రెండోసారి వచ్చినప్పుడు గుర్తిస్తారా మనుషులు ఎవడు గుర్తిరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అదే రీతిగా మనుషుకుముని రాకడ ఉండును అనడం లేదా ఎవడు గుర్తించాడు కాబట్టి మనమని మన సేవ జీవితం అదే గుర్తించడము అనేకులకు వాటిని చూపించడము అనే రాక సంబంధించిన సూచనలను మనం చూపించాలా వాళ్ళకి సమీపం ఉంది పర్వరా మీరు ముసలమ్మ ముచ్చటల్లో ఐహికమైన విచారంలో కొట్టుకొని లగ్జరీలో జీవిస్తుంది క్రైస్తవ మీరు వచ్చి ఆనందంతో సంతోషంతో తులదూగుతుంది పండగలలో తులదూగుతుంది అది అది గ్రహించలేని స్థితిలో ఉంది ఒక్కసారి వాడు తినొచ్చు త్రాగొచ్చు పెళ్లిని చేసుకొనిచ్చు పెళ్ళిళ్ళకి ఇచ్చు నారునాటుచు అమ్ముచు కొనుచు ఇండ్లు కట్టుచు ఉన్న సమయంలో జలప్రలయం వచ్చింది అగ్ని గంధకములు కుమరించబడ్డాయి ఎవ్వరు కూడా విడిచిపెట్టబడలేదు అందరు కాల్చివేయబడ్డారు అందరు కొట్టుకొని అట్లనే ఉంటుంది ఆయన రాక సమయం అన్నాడు కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించి సరే మనం ఆయనకొక్కని తప్ప ఎవరు భయపడడం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మనం ప్రభువుకి తప్ప ఎవ్వరికి భయపడము ఈ లోకంలో అది మట్టు గ్రహించాలి నేను ఇవ్వడానికి భయపడనేసి ధైర్యంగా పోయి కొట్టాడేది కానీ కూడా కాదు ఈ సేవ ఆ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇవి పడవరాజానికి సంబంధించిన బోధని నువ్వు అనేక ప్రకటించాల మరి విశేషంగా నశించిపోయిన ఇస్రాయేల్ వంశంలోని ఇస్రాయల్ వంశం అంటే దేవుని ఇస్రాయల్ క్రైస్తవులు ఇస్రాయల్ వంశం అంటే కొత్త నిబంధనలో దేవుని ఇస్రాయల్ కాబట్టి క్రైస్తవ సంఘమే నశించిపోయింది విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు మత ఆచరాలలో పడి దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఆయన వాజ్ఞని ఆజ్ఞని పాటించకుండా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తానో నాకు మీరు పాత్రులుగా అన్నాడు అక్కడ వాళ్ళు ఆ పాత్రులుగా తయారైపోయినారు వారి లోకాన్ని ప్రేమిస్తూ కుటుంబాలను ప్రేమిస్తూ పాస్టర్ని ప్రేమిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ అనేకమైన ఈ లోకపు వి ఆసక్తి కలిగి ఆయనను దూరంగా పెట్టడం ఆయనకి పాత్రలు గారు మళ్ళీ నేను ప్రభువుని ప్రేమిస్తున్నా అని చెప్పుకొని ప్రేమించకపోతే జబర్దస్తి ప్రేమించాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన అది సత్యం కావాలా అప్పుడు ఆయన శమల గుండా నిన్ను బోనిస్తాడు నువ్వు నిజంగా ప్రేమిస్తుంది ఎప్పుడు చెప్పు శమలలో నువ్వు నిజంగా ప్రేమించాల్సి వస్తుంది ఉత్తప్పుడు ప్రేమించకపోతే బట్టి మనం ఉత్తప్పుడైనా ప్రేమిస్తాము శమలైనా ప్రేమిస్తాం ప్రభుని నిండు మనసుతో అటువంటి ప్రేమలో మనల్ని నడిపించాలా మనం ఇక మీదట భయపడడానికి వీల్లేదు మనం చేసే తప్పుల వలనే మనకు భయం బలుగుతుంది విషయం మటుకు ఒకటి నేర్చుకోవాలా ఆదమ్మ తప్పుల వలన వాళ్ళు భయం తెచ్చుకున్నారు కానీ మనము పాపం నుంచి విడుదల భయం ఉండడానికి వీల్లేదు మనకి దృఢమైన నిశ్చయత నా పాపములు క్షమించబడ్డాయి అన్న ధైర్యం సంపూర్ణత అవి ఎన్నటికి నీ జ్ఞాపకానికి రావని ఎన్నటికీ జ్ఞాపకానికి రాని అని అవి శాశ్వతంగా తుడిచివేయబడ్డాయి మరి అటువంటి స్థిరత్వమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది కాబట్టి మనం ఇంకా భయపడదులేనేలేదు నువ్వు ఇంకా భయపడుతున్నావు నీ జీవితంలో ఈ వాక్యం నెరవేర్చలేదు ఈ జా ఈ వాక్యం నువ్వు హృదయంలో అంతే తేడా కాబట్టి జీవితాన్ని స్థిరపరచుకోండి ఆ పర్లోక్రాజ్యం సంబంధించిన విషయాలు అనేక ప్రకటించండి అటువంటి కృపా భాగ్యేడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పర్లోకప్పు తండ్రి మీకే వదనాలైన అనేక పర్యాయాలు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ ప్రభావ వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నాం విని మర్చిపోతున్నాం యాకవ భక్తులు అన్నాడు ప్రభా విని మర్చిపోవద్దన్నాడు మర్చిపోతే వానికి ఏం లాభం అన్నాడు అంటే నష్టమే మర్చిపోతే కాబట్టి మేము మర్చిపోకుండా ప్రభా వీటిని నెమరు వేసుకుంటూ జాగ్రత్తగా దాని మా జీవితంలో పాటించుకోవాలా విశ్వాసంలో బలపడాలా అనేకల వాటిని మేము ప్రకటించాలా ఇస్రాయేల్ వంశంలో నశించిన గొర్రెల దిద్దకి మీరు వెళ్ళండి అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు కానీ నేను ఇంకెక్కడికో పోతా అని తీర్మానించుకుంటుంది క్రైస్తవ సంఘం నేను ఎక్కడో పోయి సేవ చేస్తా తీర్మానించుకుంటుంది క్రైస్తవ సంఘం ప్రభావా మీరు ముందుగానే చెప్పినారు వీటిని కానీ ఎవరు పట్టించుకునే స్థితిలో నేర్చు కాబట్టి మీరు మాకు చూపిస్తారు మేం కూడా పట్టించుకోకపోతే ఇంకొక మీరు బయలుపరుస్తారు వీటిని ఆ రీతిగానే తరతరాలు రెండు వేల నుంచి అది ఉంది ప్రవ్వ ఒక సంఘం పట్టించుకోలేదు కాబట్టి ఇంకో సంఘాన్ని మీరు చూపించినారు వాడు పట్టించుకోలేదు కాబట్టి ఇంకో చూపించినారు ఆ రీతిగా మా వరకు వచ్చింది ప్రవ్వ కానీ మేము ఆ రీతిగా వాటిని విడిచిపెట్టకుండా యథార్థతో వీటిని మేము పాటించలాగానే సహాయపడమని ఇక్కడ ప్రతి బ్రదర్ని ఆశరించి మీ కొరకు శాసనలు పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోగాక ఆమెన్ హలయ